మోక్షము జ్ఞానం చేత కలగదు మరి మనగా కర్మ చేతనే కలుగుతుంది ఏ విధంగా అంటే నిత్య నైమిత్తిక కర్మలు పాప దోషము ప్రత్యవాయ దోషము రాకుండా నిత్యము చేస్తూ ఉండాలి నిత్య కర్మలు నిత్యం చేస్తూ ఉండాలి నిమిత్తమును అపేక్షించుకొని నైమిత్తిక కర్మలు కూడా చేస్తూ ఉండాలి ఇక కామ్య నిషిద్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకోవాలి మరి ఇది చేసినటువంటి ఈ జన్మలో గాని పూర్వ జన్మల్లో కానీ చేసినటువంటి పాపము నివృత్తి కావాలంటే ప్రయత్న కర్మ చేసుకోవాలి బస్ దీని చేత కర్మల చేత పూర్వకృత పాపములు నష్టమవుతాయి మరియు కామ్య కర్మలను నిషిద్ధ కర్మలను చేయటం వల్ల ఇప్పుడు వర్తమానం పాపం జరగదు మరియు నిత్యనైమితికాలు చేస్తే ప్రత్యాయ దోషము పోతుంది జన్మకు కారణం కర్మనే కదా ఆ కర్మలు లేకుండా కర్మచేతనే పోతుంది ముళ్ళుతో ముళ్ళునే తీయాలే కర్మలు నష్టం కావాలంటే కర్మలు చేయాలి కర్మ లేకపోతే జన్మ లేదు ఇక ఈ ప్రకారంగా పూర్వపక్షి తన యొక్క అభిప్రాయాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాడు ముఖ్యంగా కర్మలు విహిత కర్మలు నిషిద్ధ కర్మలు అని రెండు ప్రకారాలుగా విభజన చేయబడింది విహిత కర్మల్లో కూడా ప్రాయశ్చిత్త కర్మలు మరియు కామ్య కర్మలు నైమిక కర్మలు మరియు నిత్య కర్మలు అని నాలుగు ప్రకారాలుగా శాస్త్రంలో విధానం చేయబడ్డాయి పాప నివృత్తి కోసము చేయబడేటువంటి కర్మలు ప్రాశ్చిత కర్మలు ఈ విధంగా అశ్వ శ్రీరామచంద్రుడు చేసినట్టుగా ఈ విధంగా చేయాలి అని విధానం చేయబడ్డాయి గంగా స్నానము విష్ణు సహస్రనామ పారాయణము లేదా మహాత్ముల యొక్క పాద ప్రక్షాళనము గజేంద్ర మోక్షం పారాయణ చేయడము ఇవన్నీ కూడా ప్రాయశ్చిత్త కర్మల్లో గ్రహణం అయితే సామాన్య ప్రాయశ్చిత్తము విశేష ప్రాయశ్చిత్తము అని ఉంటుంది సామాన్య ప్రాయశ్చిత్తం కోసము సహస్రనామ పారాయణము మరియు గజేంద్ర మోక్ష పారాయణము కఠోపనిషత్ పారాయణము మహాత్ముల యొక్క పాద ఇవన్నీ సాధారణ ప్రాయశ్చిత్తం రుణపడతాయి ఇక విశేషంగా తెలిసి చేసినటువంటి ఏవైతే మనకు ఈ పాపం నేను చేశాను అని గుర్తు కనుక ఉన్నట్లయితే వాటికి విశేష ప్రాయత్వము విధానం చేయబడింది అది శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా చేసుకోవాలి ఇక కామ్య కర్మలు అంటే ఏమిటి అది రెండవది ఫలికే నిమిత్త విధాన కియా జో కర్మ సో కామ్య కర్మ కయ్యే ఫలమును అపేక్షించి చేయబడి ఉన్నది కామ్యకర్మ కామన అంటే కోరిక ఒక ఫలమును అపేక్షించి కోరికతో చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో అది కామ్యకర్మ అనబడుతుంది జై సే వృష్టి కాముకు కరీరి యాగ హే ఆరు స్వర్గ కాముకు అగ్ని హోత్ర సోమయాగ సే ఆది లేకే హే ఈ విధంగా కామ్యకర్మలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒక రాజ్యం లోపల చాలా కాలం నుంచి వర్షాలు పడలేదు కరువు కాటకాలు ఏర్పడ్డాయి ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది భోజనానికి కూడా ధాన్యం పండడం లేదు అప్పుడు రాజు యొక్క కర్తవ్యం ఉంటుంది రాజ్యంలో వర్షాన్ని కురిపించడానికి శాస్త్రంలో విధానం చేసిన ప్రకారంగా కారీర యాగం ఒకటి ఉంటుంది ఆ యాగం చేసినట్లయితే వర్షము కురుస్తుంది దానికోసము ఆ రాజు ఏం చేస్తాడు కారీర యాగం చేస్తాడు వర్షమును అపేక్షించి చేయబడినది కరీర యాగం కాబట్టి అది కామ్యకర్మ లోపల గణనైంది అట్లా పుత్ర కామ్యష్ఠ యాగం పుత్రులు కావాలనే ఏ విధంగా దశరథ మహారాజు చేసిన ప్రకారంగా పుత్రులు కావాలనే కోరికతో చేసేటువంటి పుత్ర కామ్యష్టి యాగం అది కూడా కామ్యకర్మల్లో కొందరు ధనమును అపేక్షించి కొందరు ఈ లోక సంబంధమైనటువంటి భోగాలు కాకుండా పరలోక సంబంధమైన భోగాలు ఈ లోక సంబంధమైన భోగాల కంటే ఉత్కృష్టములు నేను చేస్తాను అని కొన్ని కర్మలు చేస్తాడు స్వర్గ కామయజేత దర్శ పూర్ణమాసాభ్యాం సోమే నయజేత స్వర్గ కామహ అనే శాస్త్రంలో విధానం చేసినటువంటి కర్మలు చేస్తాడు ఇవన్నీ కూడా కామ్య కర్మల్లో గణనవుతాయి ఈ కరీర యాగం అంటే ఏంటి ఎనభై చూడండి స్వదేశ విషయ వృష్టికి కామన వాళ్ళ రాజా తన దేశంలో తన రాజ్యంలో అనేక రోజుల నుంచి సంవత్సరాల నుంచి కూడా వర్షం పడడం లేదు కరువు కటకాలు ఏర్పడ్డాయి మరి ప్రజలందరూ సుభిక్షంగా ఆరోగ్యవంతంగా సుఖవంతంగా ఉండాలి అనేటువంటి ప్రయత్నము రాజు చేయాలి అతని కర్తవ్యం ఉంటుంది ప్రజలను కన్న బిడ్డల వాళ్ళు చూసుకుంటూ వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పరచేటువంటి బాధ్యత కర్తవ్యం రాజుకు ఉంటుంది కాబట్టి అతడు ఏం చేస్తాడంటే రాజ్యంలో వర్షము కురవాలి పంటలు సరిగా పండాలి ప్రజలందరూ సుభిక్షంగా జీవించాలి అనేటువంటి కామన చేత రాజు అపనే ప్రజాసే ధనక విభాగ రూపకర్ లేకే ప్రజల నుండి కొద్ది మొత్తంలో చెప్పింది శాస్త్రం లోపల ప్రజలు వాళ్ళ యొక్క ఆదాయంలో నాలుగవ వంతు వంద భాగాల్లో నాలుగు భాగాలు ఫోర్ నాలుగవ భాగము రాజుకు పన్ను చెల్లించాలి అంత రాజు ఆ ప్రజల నుంచి పన్ను వసూలు చేసి మళ్ళీ అది ప్రజల కోసమే బావులు తోడించడం గాని రోడ్లు వేయించడం గాని మరియు చికిత్సాలయములు ఏర్పరచడం గాని ప్రజల యొక్క సౌకర్యం కోసము చేస్తూ ఉంటాడు అందులో నుండి కార్యరయాగము ఇత్యాదులు కూడా చేస్తూ ఉంటాడు ప్రజల క్షేమం కోసం కాబట్టి ఏదో విధానం శాస్త్రంలో విధానం చేసిన ప్రకారంగా ప్రజల నుండి పన్ను వసూలు చేస్తాడు కర్ర అంటే పన్ను విభాగ రూపు కర్ర లేకే అన్నాడు కర్ర అంటే పన్ను అంటే ప్రజల మీద వసూలు చేస్తారు ట్యాక్స్ అంటారు కదా అట్లన్నమాట విభాగ రూపు కర్ జో యాగ కర్తా హై సో కరీర యాగ కయే హై అని తెలుసుకోవాలి ప్రజల నుంచి ఎంతో కొంత కొద్ది మొత్తంలో పన్ను వసూలు చేసి వర్షం కోసమని యాగం చేయిస్తాడు రాజు ఆ యాగం పేరు కారీర కర్ అనేది తీసుకొని చేసేటువంటిది కరీర లేదా కిమా ఇంకొక రకంగా కూడా చెప్తున్నాడు కారీర అంటే వంశ అంకుర్ ఖరీర్ హై వంశ వృక్షం అంటే ఈ వెదురు భూంగులు ఉంటాయి కదా వెదురు కట్టెలు ఆ వెదురు కట్టెలకు కింద పిలకలు వస్తూ ఉంటాయి అంకురములు వస్తూ ఉంటాయి ఆ అంకురములను తీసుకొని ఆహుతి ఇవ్వాలి యజ్ఞం ఈ ప్రకారంగా ఆ వంశవృక్షం యొక్క అంకురముల ద్వారా ఆహుతి చేయబడేటువంటి యాగం ఏదైతే ఉందో అది కరీర యాగం అని చెప్తున్నాడు జో యాగు హోదే సో కార్యర యాగ కయ్యే ఆ వంశ వృక్షం యొక్క అంకురములను హవనం చేస్తూ చేయబడేటువంటి యాగమునకు కార్యరయాగం అని అంటారు ఇది కామ్య కర్మలో గణనం అవుతుంది ఇక మూడవది నైమిత్తికర్మ జాకర్మికే నహి కియేసే పాపు హోవే అవరు కియేసే పుణ్య పాప రూప ఫలు హోవే నహి అవరు సదా జాకా విధాన నహితుకు లేక విధాన కియా హోవే సో కర్మ నైమిత్తిక కర్మ కయ్యే హయే ఏ కర్మ చేసినట్లయితే పుణ్యము లేదు పాపము లేదు చూడు బాబా ఎట్లా అంటున్నారు వాళ్ళు కర్మ చేస్తే పుణ్యము లేదు పాపం లేదు కానీ శాస్త్రం మాత్రం విధానం చేసింది అయితే ఎప్పుడు చెయ్యాలి ఎల్లప్పుడు చెయ్యాలని విధానం చెయ్యలేదు ఒక నిమిత్తమును పురస్కరించుకొని చెయ్యాలి అని శాస్త్రం విధానం చేసింది ఆ నిమిత్తమును పురస్కరించుకొని చేయాలి అని శాస్త్రం విధానం చేసినటువంటి కర్మ చేత పుణ్యం రాదు మరియు పాపరూప ఫలం కూడా లేదు కానీ చెయ్యాలి అని విధానం చేసింది కర్తవ్య అని చేసింది అవురు జేసే ఉదాహరణకు చెప్తున్నాడు గ్రహణ శ్రాద్ధ గ్రహణ కాలంలో కొన్ని కర్మలు విధానం చేయబడ్డాయి అది శ్రాద్ధ కర్మ ఇది పితరుల కోసము చేయాలి అని శాస్త్రంలో విధానం చేయబడింది మరి ఆ శ్రాద్ధను పురస్కరించుకొని ఆ గ్రహణాన్ని పురస్కరించుకొని శాస్త్రం విధానం చేసిన ప్రకారంగా ఆ నిమిత్త కర్మ చెయ్యాలి చేస్తే పుణ్యమా పాపమా ఏది లేదు కానీ చెయ్యాలి అంతే శాస్త్రం విధానం చేసింది ఎందుకంటే శంసనాథ శాస్త్రం శాసనం చేసేటువంటిది శాస్త్రం ఇది తప్పకుండా చెయ్యాలి ఎందుకు అని అడిగేది లేదు అంతే శాసనం చేస్తుంది శాస్త్రం గ్రహణ కాలాల్లో మరి శ్రాద్ధ కర్మల్లో అవి తప్పకుండా చేయాలా ఆ కర్మలు ఇవి నిమిత్త కర్మలు అంటారు ఇవి ఎప్పుడు వచ్చేటివి కాదు కదా గ్రహణం ఎప్పుడో సంవత్సరానికి రెండు సార్లు ఒక్కోసారి చంద్రగ్రహణం సూర్యగ్రహణం రెండు సార్లు కూడా వస్తుంది అనుకోగాని ఎప్పుడైతే రాదు కదా అది నిమిత్తం అనమాట శ్రాద్ధ కూడా ఎప్పుడు చేస్తారా ప్రతిరోజు అది ఒక నిమిత్తం తీర్చి ఉంటుంది ఒక నిమిత్తము తీసుకొని చేసేటువంటి కర్మలు నైమిత్తిక కర్మలు ఏ విధంగా గ్రహణ శ్రాద్ధ మొదలైనటువంటి కర్మలు అట్లే అవస్థా వృద్ధ జాతి వృద్ధ ఆశ్రమ వృద్ధు విద్యా వృద్ధ ధర్మ వృద్ధు జ్ఞాన వృద్ధు పురుషునికే ఆగమనితే ఉత్న రూపు కర్మ హే ఈలోకి అప్పుడప్పుడు కొందరు మహాత్ములు జ్ఞానులు ఇలాంటి వారు వస్తారు అయితే మన భారతీయ సంప్రదాయానుసారంగా ఎవరైనా పెద్దలు వృద్ధులు పూజ్యులు వచ్చినప్పుడు మనము వారికి మర్యాదనిస్తూ వాళ్ళు వచ్చినప్పుడు మనము లేచి నిలబడాలి ఉత్నం అంటే లేచుట లేచి నిలబడాలి ఇంతే కాకుండా వాళ్ళు యోగ్యులైనట్లయితే పాద కూడా చేసి ఆధారపూర్వకంగా వాళ్లకు ఉన్నతమైనటువంటి ఆసనాన్ని ఇచ్చి వాళ్ళను కూర్చుండబెట్టి చక్కటి మర్యాదలు చేయాలన్నమాట ఇది మన సంప్రదాయం అది చెప్తున్నాడు ఇక్కడ ఇది కూడా నైమిత్క కర్మలో గణనం అవుతుంది అని చెప్తున్నాడు అవస్థ అంటే వయస్సు వయస్సులో పెద్దవాడు మనం చిన్నవాళ్ళం అనుకోండి అటువంటి వయసులో పెద్దవాడు వచ్చినా గాని మనం లేచి నిలబడాలి నమస్కారం చెయ్యాలి జాతి వృద్ధు ఏ విధంగా బ్రాహ్మణ అక్షత్రియ వైశ్య శూద్ర ఇత్యాది ఉన్నాయి కదా అందులో బ్రాహ్మణుడు వచ్చాడు అనుకోండి మన ఇంటికి అతడు వర్ణాల లోపల శ్రేష్ఠుడు కాబట్టి మరియు పురం హితమును కోరి కర్మలు చేయిస్తూ ఉంటాడు కాబట్టి అటువంటి వాడు పూజ్యుడు ఉంటాడు బ్రాహ్మణు భూసురోత్తమ అని ఈ కూడా శాస్త్రంలో చెప్పింది బ్రాహ్మణులు భూలోకంలోని దేవతలు అని చెప్పింది శాస్త్రం కాబట్టి వాళ్ళు పూజ్యులు అటువంటి బ్రాహ్మణులు వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కారం చేయాలి ఆశ్రమ వృద్ధులు ఒక సన్యాసి వచ్చాడు అనుకోండి మన ఇంటికి అటువంటి వాడు వచ్చినప్పుడు సన్యాసి అంటే సాక్షాత్ నారాయణ స్వరూపుడు పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి అటువంటి వానికి చాలా గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి పూజ్య భావన చేత లేచి నిలబడి నమస్కారం చేయడము పాద చేయడము ఇత్యాదులు సేవలు చేస్తూ ఉండాలి అట్లే విద్యా వృద్ధుడు విద్య అంటే ఇక్కడ కింద ఇచ్చాడు కన్నే విద్యా శబ్దే శాస్త్రజ్ఞానక గ్రహణే విద్య విద్య అంటే బ్రహ్మజ్ఞానమే అని అనుకోవద్దు శాస్త్రజ్ఞానం శాస్త్రంలో పండితుడు ఉన్నాడు వ్యాకరణంలో తర్క శాస్త్రములు వేదాంతంలో యోగము సాంఖ్యము మీమాంస అనేక శాస్త్రాల్లో అతడు పండితుడు నిపుణుడు ఉన్నాడు అటువంటి వాడు వచ్చినా గాని పూజ్యుడే లేచి నిలబడి నమస్కారం చేయాలి ఇక ధర్మ వృద్ధుడు హిందూ సంప్రదాయాన్ని పెంపొందించడానికి కృషి చేస్తూ ఉంటాడు హిందూ సంప్రదాయంలో చెప్పబడినటువంటి ధర్మానుసారంగా ఆచరిస్తూ ఉంటాడు అనుష్ఠానంలో ఉంటాడు అటువంటి ధర్మ వృద్ధునికి కూడా లేచి నిలబడి నమస్కారం చేయాలి ఇక జ్ఞాన వృద్ధుడు జ్ఞానంలో శ్రేష్ఠుడు బ్రహ్మ ఉన్నాడు అనుకోండి అటువంటి వాడైతే ఇంకా మహాభాగ్యం అన్నమాట మన ఇంటికి అహో అహోభాగ్యం అనుకోని అటువంటి వాణ్ణి చక్కగా ఆదరించి పాద ప్రక్షాళన చేసి నమస్కారం చేయాలి అతడు వచ్చుట తోడనే లేచి నమస్కారం చేయాలి ఈ ప్రకారంగా చేయడం ఇదంతా కూడా శాస్త్రంలో విధానం చేసింది ఈ విధంగా చేయడం అనేది నిమిత్త కర్మలో ఉదాహరణ అవుతుంది ఎందుకంటే మహాత్ములు ఎప్పుడు రారు కదా మన ఇంటికి ఏదో సందర్భానుసారంగా వస్తూ ఉంటారు కాబట్టి ఇది కూడా నైమిత్తిక కర్మలోనే గ్రహణ అవుతుంది ఆరు జ్ఞాన శబ్దే అపరోక్ష విద్యాక గ్రహణ ఇక్కడ జ్ఞాన వృద్ధుడు అని చెప్పాడు ఇది అపరోక్ష జ్ఞానం దృఢ అప్రతిబద్ధ చర్మ వృత్తాత్మకమైనటువంటి బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వాడు ఇక్కడ జ్ఞాన వృద్ధుడు అని తెలుసుకోవాలి విద్యా వృద్ధుడు అంటే కేవలం పండితుడు అని తెలుసుకోవాలి పూర్వపూర్వసే ఉత్తరత్తరకా ఉత్తమే అయితే ఇప్పుడు చెప్పిన క్రమలో పూర్వ పూర్వము అంటే తర్వాత చెప్పినటువంటి ఏ మహాత్ముడు ఉంటాడో అతడు ఉత్తముడు అని తెలుసుకోవాలి ఇప్పుడు అవస్థావృద్ధుని కంటే జాతి వృద్ధుడు ఉత్తముడు అతనికంటే కూడా ఆశ్రమ వృద్ధుడు ఉత్తము ఉత్తముడు అతనికంటే కూడా విద్యా వృద్ధుడు ఉత్తముడు అతనికంటే కూడా ధర్మ వృద్ధుడు ఉత్తముడు అందరికంటే జ్ఞాన వృద్ధుడు అత్యంత శ్రేష్టమైనటువంటి వాడు పురుషుడు అని తెలుసుకోవాలి ఈ విషయంలో మనకు మైత్రేని ఉపనిషత్తు అనేది ఒకటి ఉంది నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో అక్కడ చెప్పింది ఉన్నది ధన వృద్ధాహ వయోవృద్ధాహ విద్యా వృద్ధాస్తాన వృద్ధశాహ శిష్య కింకరాహ అక్కడ చెప్పింది ధన వృద్ధుడు అంటే పెద్ద ధనాడ్ ఉన్నాడు ధనవంతుడు ఉన్నాడు కోటేశ్వరుడు ఉన్నాడు అనుకోండి అతడు వయోవృద్ధుడు అంటే వయస్సులో చాలా పెద్దవాడు విద్యా వృద్ధుడు ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా మహాశాస్త్ర పండితుడు ఇంకా మనం ఇప్పుడు చెప్పుకున్న అందరికంటే కూడా ఆశ్రమ వృద్ధుడు విద్యా వృద్ధుడు ధర్మ వృద్ధుడు జాతి వృద్ధుడు వీళ్ళందరికంటే కూడా తే సర్వే జ్ఞాన వృద్ధ కింకరాహ శిష్య కింకరాహ అన్నాడు వీళ్ళందరు కూడా ఎవరైతే దృఢ అపరోక్ష జ్ఞానం కలిగి అనుభూతిని పొందినాడో జ్ఞాని పురుషుడు ఉన్నాడో అటువంటి వాని కంటే వీళ్ళందరు కూడా నికృష్ట వీళ్ళందరు కూడా ఆ జ్ఞాని పురుషుని యొక్క కింకరులు సేవకులు అనుకోండి కేవలం ఆయన కింకరుడే కాదు ఆయన శిష్యుని యొక్క కింకరులు అనుకోండి అంటున్నాడు ఆ జ్ఞానవృద్ధుని యొక్క శిష్యుని యొక్క సేవకులు ఆయన సేవకులు కాదు ఆయన సేవకుని యొక్క సేవకులు అని తెలుసుకోవాలంటే అందరికంటే జ్ఞానవృద్ధుడు శ్రేష్ఠం చెప్పే తాత్పర్యం ఉంది కింకరులు అని అంటే అట్లా అనుకోకండి చెప్పే తాత్పర్యం ఏంటంటే అందరికంటే జ్ఞాన చాలా శ్రేష్ఠుడు అని అక్కడ సరే ఇక కామ్య కర్మలు ఎలా ఉంటాయి అవి చెప్తున్నాడు అయితే ఇక్కడ సరే ఒక టిఫన్ వచ్చింది చూడండి ఎనభై మూడవ టిప్పన్ ఏకే అర్థహే ఒకరికంటే ఒకరు ఉత్తమ్ పూర్వ పూర్వవుల కంటే ఉత్తర వాళ్ళు ఉత్తములు అని చెప్పాడే దాని అర్థం ఈ విధంగా ఉంది అంటాడు అవస్థా వృద్ధితే జాతి వృద్ధు కయ్యే వర్ణ వృద్ధు ఉత్తమ హే వయో అవస్థా వృద్ధుని వయసులో పెద్దవాడు ఎనభై తొంభై ఒకరు వంద ఏళ్ళ వయసు కలిగినటువంటి వృద్ధులు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళకంటే వర్ణ వృద్ధుడు జాతి వృద్ధుడు బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు అందులో కూడా తరతమ భావాన్ని చూసినట్లయితే శూద్రుల కంటే వయస్సులు శ్రేష్ఠులు వయసుల కంటే క్షత్రియులు శ్రేష్ఠులు క్షత్రియుల బ్రాహ్మణుడు శ్రేష్ఠులు అని తెలుసుకోవాలి ఇక కేవల వర్ణ వృద్ధు అవస్థా వృద్ధు ఎవరు వర్ణ వృద్ధు ఉత్తమే కేవల వర్ణ వృద్ధుడు ఉన్నాడు అంటే బ్రాహ్మణుడు ఉన్నాడు అతని కంటే భిన్నంగా ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే వర్ణ వృద్ధుడు ఉన్నాడు అవస్థాలోభల వృద్ధుడు కూడా ఉన్నాడు వయస్సులో పెద్దవాడు మరియు వర్ణములో కూడా పెద్దవాడు అటువంటి వాడు కేవలం వర్ణ వృద్ధుని కంటే బ్రాహ్మణుడు ఉన్నాడు అతడు కానీ ఆ బ్రాహ్మణుడి కంటే కూడా వేరే బ్రాహ్మణుడు ఉన్నాడు మరియు వయస్సులో పెద్దవాడు ఉన్నాడు అతడు ఉత్తముడు బ్రాహ్మణుడైతే ఉన్నాడు పూజ్యుడు ఉన్నాడు ఇంతేకాకుండా వయస్సులో కూడా పెద్దవాడు ఉన్నాడు అవస్థలో కూడా పెద్దవాడు ఉన్నాడు కేవల వర్ణ వృద్ధుని కంటే వర్ణ వృద్ధుడు వయస్సులో చిన్నవాడు ఉన్నాడు కానీ ఇతడు కూడా వర్ణ వృద్ధుడు ఉన్నాడు మరి వయస్సులో కూడా పెద్దవాడు ఉన్నాడు కాబట్టి ఇతడే శ్రేష్ఠుడు కేవల వర్ణ వృద్ధుని కంటే అని తెలుసుకోవాలి అవస్థా వృద్ధు వర్ణ వృద్ధు దూము ఉంటే ఆశ్రమ వృద్ధు ఉత్తమ హే అయితే పెద్దవాడు ఉన్నాడు వర్ణంలో జాతిలో కూడా పెద్దవాడు ఉన్నాడు వీళ్ళు ఇద్దరికంటే ఆశ్రమ వృద్ధుడు ఒక సన్యాసి ఉన్నాడు అనుకోండి బ్రాహ్మణుడి కంటే మరియు అవస్థా వృద్ధుని కంటే శ్రేష్ఠుడు అని తెలుసుకోవాలి కేవల ఆశ్రమ వృద్ధితే అవస్థా వృద్ధు ఆశ్రమ వృద్ధు ఉత్తమే కేవల ఆశ్రమ వృద్ధుడు ఉన్నాడు అంటే సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి ఒక సన్యాసి ఉన్నాడు అతని కంటే ఇంకొక ఆయనే తనకంటే భిన్నంగా ఆయన కూడా సన్యాసి ఉన్నాడు ఆశ్రమ వృద్ధుడు ఉన్నాడు మరి వయస్సులో కూడా పెద్దవాడు ఉన్నాడు మరి ఈ ఎవరు శ్రేష్ఠుడు అంటే వయస్సులో కూడా పెద్దవాడై ఉండి సన్యాసి అయ్యి ఆశ్రమ వృద్ధుడు ఎవడైతే ఉన్నాడో అతడు కేవల ఆశ్రమ వృద్ధుని కంటే శ్రేష్ఠుడు ఉత్తముడు ఇక అవస్థా వృద్ధు ఆశ్రమ వృద్ధు వర్ణ వృద్ధు ఇన్ తీను విద్యా వృద్ధు ఉత్తమ హే ఇక్కడ వృద్ధుడు ఉన్నాడు ఆశ్రమ వృద్ధుడు ఉన్నాడు వర్ణ వృద్ధుడు ఉన్నాడు వీళ్ళందరికంటే కూడా విద్యా వృద్ధుడు విద్యలో పారంగతుడు ఉన్నాడు సకల శాస్త్ర పారంగతుడు ఉన్నాడు అటువంటి వాడు శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు కేవల విద్యావృద్ధితే అవస్థావృద్ధు విద్యా వృద్ధు ఉత్తమే కేవల విద్యా వృద్ధుడు వయసులో చిన్నవాడు ఉన్నాడు అతనికంటే భిన్నంగా వ్యక్తి ఉన్నాడు ఎవరయ్యా అనంటే అతడు అవస్థావృద్ధుడు ఉన్నాడు వయసులో పెద్దవాడు ఉన్నాడు విద్యా కూడా ఉన్నాడు మరి వయసులో పెద్దవాడు విద్యలో కూడా శ్రేష్ఠుడు గౌరవం మర్యాద ప్రథమ స్థానము ఇవ్వాలి అతడు శ్రేష్ఠుడు కేవల విద్యా అవస్థావృద్ధుడు ఉన్నాడు విద్యా వృద్ధుడు ఉన్నాడు ఇంకొక అతను అతడు ఉత్తముడు అని కలుసుకోవాలి ఇక అవస్థావృద్ధ విద్యా వృద్ధితే వర్ణ వృద్ధు విద్యా వృద్ధు ఉత్తమే అవస్థ వయోవృద్ధుడు ఉన్నాడు మరియు విద్యలో పాండిత్యంలో కూడా శ్రేష్ఠుడున్నాడు అతనికంటే కూడా వర్ణ వృద్ధుడు అంటే బ్రాహ్మణుడై ఉన్నాడు మరియు విద్యలో శ్రేష్ఠుడై ఉన్నాడు ఇతడు శ్రేష్ఠుడు వేరే అతను వయోవృద్ధుడున్నాడు విద్యా వృద్ధుడు ఉన్నాడు కానీ వర్ణ వృద్ధుడు కాదు అందువల్ల ఈతడు ఎవరున్నాడు రెండో వ్యక్తి వర్ణ వృద్ధుడు ఉన్నాడు విద్యా వృద్ధుడు ఉన్నాడు బ్రాహ్మణుడు ఉన్నాడు మరి విద్యలో శ్రేష్ఠుడు ఉన్నాడు కాబట్టి ఇతనికే ప్రథమ స్థానము ఇవ్వాలి ఇతడే ఉత్తముడు ఇక వర్ణ వృద్ధు విద్యా వృద్ధితే ఆశ్రమ వృద్ధు విద్యా వృద్ధు ఉత్తమ వర్ణ వృద్ధుడు ఉన్నాడు విద్యా వృద్ధుడు ఉన్నాడు అతనికంటే ఆశ్రమ వృద్ధుడు ఉన్నాడు సన్యాసి ఉన్నాడు విద్యలో శ్రేష్ఠుడు ఉన్నాడు అటు అటువంటి వాడు శ్రేష్ఠుడు ఉత్తముడు ఇక అవస్థావృద్ధు వర్ణ వృద్ధు ఆశ్రమ వృద్ధు విద్యా వృద్ధు అవస్థలో ఉత్తముడు ఉన్నాడు వర్ణంలో అంటే బ్రాహ్మణుడే ఉన్నాడు ఆశ్రమంలో సన్యాసే ఉన్నాడు మరియు విద్యా పారంగతుడే ఉన్నాడు వీళ్ళందరికంటే కూడా ధర్మ ఉత్తముడు సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ధర్మం ప్రకారంగా ఆచరించేటువంటి వాడు చాలా శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు ఇక అవస్థా వృద్ధు ధర్మ వృద్ధుతే వర్ణ వృద్ధు ధర్మ వృద్ధు ఉత్తమే ఉన్నాడు ధర్మ ఉన్నాడు కానీ అతని కంటే అంటే ఈ అవస్థావృద్ధుడు బ్రాహ్మణుడు కంటే తక్కువ జాతి వాడు అవస్థ వృద్ధుడు ఉన్నాడు ధర్మ వృద్ధుడు ఉన్నాడు కానీ తక్కువ జాతి ఉన్నాడు మరి ఇక్కడ వర్ణ వృద్ధుడు బ్రాహ్మణుడు ఉన్నాడు ధర్మ వృద్ధుడు కూడా ఉన్నాడు ఇతనికి ప్రాధాన్యత ఇవ్వాలి బ్రాహ్మణుడు ఉన్నాడు ధర్మ వృద్ధుడు కూడా ఉన్నాడు కాబట్టి అతడు ఉత్తముడు ఇక వర్ణ వృద్ధుడు ధర్మ వృద్ధుతే బ్రాహ్మణుడై ఉన్నాడు ధర్మ వృద్ధుడు కూడా ఉన్నాడు అతనికంటే ఆశ్రమ వృద్ధుడు ధర్మ వృద్ధుడు ఉత్తముడు ఆశ్రమ వృద్ధుడు అంటే సన్యాసి ఉన్నాడు మరి ధర్మ ప్రచారం చేస్తాడు సనాతన ధర్మానుసారంగా ఆచరిస్తాడు అటువంటి వాడు శ్రేష్ఠుడు ఉత్తముడు ఆశ్రమ వృద్ధు ధర్మ వృద్ధితే ఆశ్రమ వృద్ధుడు సన్యాసి ఉన్నాడు ధర్మ వృద్ధుడు ఉన్నాడు అతనికంటే విద్యా వృద్ధు ధర్మ వృద్ధు శ్రేష్ఠే చూడు విద్యా వృద్ధుడు ధర్మ వృద్ధుడు ఆశ్రమ వృద్ధుని ధర్మ వృద్ధుని కంటే అవస్థావృద్ధితే లేకే ధర్మ వృద్ధు పర్యంత ఈయన సరువుతే జ్ఞాన వృద్ధు ఉత్తమ హేడు అవస్థావృద్ధుడు మొదలుకొని జాతి వృద్ధుడు ఆశ్రమ వృద్ధుడు విద్యా వృద్ధుడు ధర్మ వృద్ధుడు వీళ్ళందరికంటే కూడా జ్ఞాన వృద్ధుడు చాలా శ్రేష్ఠుడు బ్రహ్మ జ్ఞాని ఉన్నాడు అతడు అతడు ఏ వర్ణము ఆశ్రమాలు ఇవన్నీ ఏం లెక్క చేసే లేదు జ్ఞాని ఉన్నాడు బస్ అంతే శ్రేష్ఠుడు ఉన్నాడు వీళ్ళందరికంటే అవస్థావృద్ధితే లేక ధర్మ వృద్ధు పర్యంత్ఞాన వృద్ధు ఉత్తమే భీ వారిలో కూడా అంటున్నాడు జ్ఞానులు ఉన్నారు ఆ ఇద్దరు జ్ఞానుల్లో కేవల జ్ఞాన వృద్ధు కేవల జ్ఞానవృద్ధుడైతే ఉన్నాడు జ్ఞానవృద్ధుడై ఉండి అవస్థావృద్ధు జ్ఞాన వృద్ధుడు ఉన్నాడు ఇంకొక ఇద్దరు జ్ఞానులు ఉన్నారు ఒక అవస్థలో చిన్నవాడు ఇంకొక ఆయన అవస్థలో పెద్దవాడు ఇందులో ఎవరు శ్రేష్ఠులు చెప్పండి అవస్థ శ్రేష్ఠుడు మరియు జ్ఞాన వృద్ధుడు అతడు శ్రేష్ఠుడు అతడు ఉత్తముడు అని మనం అతనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇక అవస్థావృద్ధు జ్ఞాన వృద్ధు వర్ణ వృద్ధు జ్ఞాన వృద్ధు ఉత్తమే అవస్థావృద్ధుడు ఉన్నాడు జ్ఞానవృద్ధుడు ఉన్నాడు కానీ అతనికంటే ఇంకొక ఆయనే వృద్ధుడు ఉన్నాడు జ్ఞానంలో వృద్ధుడు ఉన్నాడు మరి ఇప్పుడు ఎవరు శ్రేష్ఠుడు చెప్పండి వర్ణంలో వృద్ధుడై జ్ఞాన వృద్ధుడు ఎవరైతే ఉన్నారో అతడు ఉత్తముడు అని తెలుసుకోవాలి ఇక వర్ణ వృద్ధు జ్ఞాన వృద్ధితే ఆశ్రమ వృద్ధు జ్ఞానవృద్ధు ఉత్తమ వర్ణ వృద్ధుడు జ్ఞానవృద్ధుని కంటే కూడా ఆశ్రమ వృద్ధుడు అయితే సన్యాసి ఉన్నాడు జ్ఞాని ఉన్నాడు అతని కంటే వేరేవాడు వర్ణ వృద్ధుడు బ్రాహ్మణుడు ఉన్నాడు జ్ఞాని ఉన్నాడు కానీ బ్రాహ్మణుని కంటే కూడా ఆశ్రమ సన్యాసి శ్రేష్ఠుడు కదా అందుకని సన్యాసి అయి ఉండి జ్ఞాని అయి ఉంటాయి ఎవరైతే ఉన్నాడో అతడు శ్రేష్ఠుడు ఇక ఆశ్రమ వృద్ధు జ్ఞాన వృద్ధు విద్యా ఆశ్రమ వృద్ధుడు ఉన్నాడు జ్ఞానవృద్ధుడు ఉన్నాడు ఇంకొక ఆయన ఎట్లా ఉన్నాడు సకల శాస్త్రాల్లో పారంగతుడయి జ్ఞానవృద్ధుడు ఉన్నాడు ఆయనే ఉత్తముడు అని తెలుసుకోవాలి విద్యా వృద్ధు జ్ఞాన వృద్ధు ధర్మ వృద్ధి జ్ఞాన వృద్ధు ఉత్తమే విద్యా వృద్ధుడు ఉన్నాడు జ్ఞానవృద్ధుడు ఉన్నాడు కానీ ఇంకొక ఆయన ధర్మవృద్ధుడు ఉన్నాడు జ్ఞానవృద్ధుడు ఉన్నాడు అతడు ఉత్తముడు ఇహ ధర్మశే శాస్త్రోక్త ఆర్థికే అనుష్ఠానక గ్రహణే ఇక ధర్మం అంటే ఏమిటి శాస్త్రంలో చెప్పినటువంటి నియమ నిష్ఠలు ఆచరణలో పెట్టినటువంటి వాడు అనుష్ఠానంలో పెట్టినటువంటి వాడు ధర్మ వృద్ధుడు అని తెలుసుకోవాలి అవి విద్యా వృద్ధి శబ్దుసే అధిక శాస్త్రభ్యాస వానక గ్రహణ విద్యా వృద్ధుడు అంటే అనేక శాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి వాడు అని తెలుసుకోవాలి అది జ్ఞాన వృద్ధి శబ్దే జ్ఞాననిష్టాభిషే అధిక ఆరుడిక గ్రహణ జ్ఞానవృద్ధుడు ఎవరైతే ఉన్నారో అతడు కేవలం పరోక్ష జ్ఞాని కాదు అపరోక్ష జ్ఞాని సస్వరూపాన్ని అపరోక్ష రీతి చేత అహం బ్రహ్మాస్మి బ్రహ్మ అని ఈ విధంగా తెలుసుకొని ఆ అనుభవాన్ని పొంది ఆ నిష్ఠలో ఉన్నటువంటి వాడిని ఇక్కడ జ్ఞానవృద్ధుడుగా తెలుసుకోవాలి కేవలం సాధకులకు కూడా బ్రహ్మ జ్ఞానం ఉన్నది నిత్యము గురుముఖం ద్వారా వింటూ ఉన్నారు నాయన నువ్వు బ్రహ్మవురా నువ్వు బ్రహ్మవురా నా సింతు అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆ సాధకునికి కూడా జ్ఞానం ఉంది నేను జీవుని కాదు నేను బ్రహ్మను అని కానీ అనుభవం లేదు అటువంటి వాడిని తీసుకోవద్దు ఇక్కడ జ్ఞానము ఉన్నది అనుభవం ఉన్నది ఆచరణ కూడా ఉన్నది ఆ నిష్ఠలో ఉన్నటువంటి వాడు బ్రహ్మనిష్ఠుడు అతడు శ్రేష్ఠుడు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి సరే ఇప్పుడు నాలుగు కర్మాల లోపల ప్రాయచిత కర్మ నైమితిక కర్మ కామ్య కర్మ ఇవి చెప్పుకున్నాం కదా ఇంకోటి నిత్య కర్మ ఒకటి ఉంది అది తెలుసుకోండి నాలుగవది విషయంలో జాకే నహి కీఎసే పాప హోవే కియేసే ఫలు హోవే నహి అవు సదా జాకా విధానం హోవే సో నిత్య కర్మ కయ సంధ్యా ఉపాసి అగ్నిహోత్రం జుహియాత్ అని ఈ విధంగా శాస్త్రము విధానం చేసింది ప్రతి నిత్యం కూడా సంధ్యావందనం చేసుకోవాలి హోత్ర కర్మలు చేయాలి ప్రతి రోజు చేయాలి శాస్త్రం విధానం చేసింది ఇది నిత్య కర్మ అయితే ఈ నిత్య కర్మ చేసినట్లయితే ఫలం ఏమీ లేదు పుణ్యం లేదు పాపం లేదు చేస్తే చేయకపోతే మాత్రం ప్రత్యవాయ వస్తుంది ప్రత్యవయ అంటే శాస్త్రంలో విధానం చేసినటువంటి కర్మ చేయకపోతే పాపం హుషారా చేయకపోతే పాపం వస్తుంది చేస్తే పుణ్యం లేదు శాస్త్రం రోజు చేయాలని విధానం చేసింది తప్పకుండా చెయ్యాలి శాస్త్రమునకు కింకరుడై తప్పకుండా చెయ్యాలి అంతే ఎందుకు చెప్పింది అని విచారం చేసేది లేదు శాస్త్రం చెప్పింది అంతే చెయ్యి ప్రతిరోజు సంధ్యావందనము అగ్నిహోత్రము ఇవన్నీ కూడా ప్రతిరోజు చేస్తూ ఉండాలి సంధ్యా ముపాసతే సతతం సంసిత వ్రత విధూత పాపాస్తే యాంతే బ్రహ్మలోక అని అన్యత్ర శాస్త్రంలో నిత్య కర్మల యొక్క విధానము చేసేందుకు సంధ్యావందనాదులు ప్రతి రోజు కూడా చేస్తూ ఉండాలి శాస్త్రోక్త ప్రకారంగా అతడు బ్రహ్మలోకాన్ని పొందుతాడు అని ఈ విధంగా చెప్పింది అయితే చేస్తే ఏం ఫలం లేదు స్వామి బ్రహ్మలోకం పోతాడని చెప్తున్నారు మళ్ళా అని అంటారేమో ప్రవచన వాక్యాలు చెయ్యాలి అని ఈ విధంగా ప్రవృత్తం చేసేటువంటి వాక్యాలు అయితే ఇది కర్మకాండానుసారంగా చెప్పింది ఏ ఫలం లేదు చేస్తే ఫలం లేదు గాని చేయకపోతే పాపం వస్తుంది శాస్త్రం విదానం చేసింది కాబట్టి తప్పకుండా చేయాలని కర్మకాండ శాస్త్రం మిమాంస శాస్త్రానుసారంగా చెప్పబడింది కానీ వేదాంత సిద్ధాంతంలో అట్లా లేదు వేదాంత శాస్త్రం అట్లా చెప్పలేదు ఇప్పుడు చెప్పుకున్నటువంటి సకల కర్మలకు కూడా ఫలం ఉంది అది తర్వాత సిద్ధాంత పక్షాన్ని మనం చింతన తెలుసుకుందాం ఇక ప్రాయ్చిత్త కర్మ అంటే ఇప్పుడు మనం చెప్పుకొని కదా ప్రాయ చిత్త అని ఇట్లా విడదీయాలి ఆ శబ్దాన్ని ప్రాయశ్చిత్త కర్మ ప్రాయ్చిత్తం ప్రాయ చిత్త ప్రాయ అంటే ఏంది చిత్తం అంటే ఏంది వాచస్పత్యంలో ఏదైతే నిఘంటు ఉంది కదా పెద్దది ప్రపంచంలో ప్రసిద్ధమైనటువంటి నిఘంటువు వాచస్పత్యం అందులో చెప్పబడింది ప్రాయో నామ చిత్తం నిశ్చయ ఉచతే తపో నిశ్చయ సంయుక్తం ప్రాయశ్చిత్తం స్మృతం ప్రాయోనామ తప ప్రాయం అంటే తపస్సు చిత్తం అంటే నిశ్చయము అంటే తపో నిశ్చయ సంయుక్తం తపస్సును చేయాలి అని నిశ్చయం కలిగి ఉండుటయే ప్రయశ్చిత్తము అని సర్వసాధారణంగా లక్షణం చేశాడు అంటే తపస్ కిలిమిషం హంతి అని అంటూ మనకు శాస్త్రం చెప్తుంది తపస్సు చేసినట్లయితే పాపాలు నష్టమవుతాయి మరి తపస్సు చేస్తే పాపాలు నష్టమవుతాయని విని శాస్త్రం ద్వారా అతడు నిశ్చయం చేసుకుంటాడు నేను తప్పకుండా తపస్సు చేస్తాను అని ఆ నిశ్చయం చేసుకొని ఆ తపస్సులో సంలగ్నుడైనటువంటి వాడికి అతడికి ప్రయత్నం చేసుకుంటున్నాడు అని చెప్పాలి అదే ప్రయత్నం చెప్పాలి అందుకని తపస్సు చేయాలి మరి ఎట్లా చేయాలి స్వామిజీ తపస్సు అంటే ప్రయాణ శబ్దానికి తపస్సు అన్నారు అంటే ఏంటి అంటే తప సంతాపే అంటే కాయేంద్రియ శోషణం తపహ శరీరాన్ని ఇంద్రియాలను సూష్కింపజేయాలి శరీరానికి పుష్టికరమైనటువంటి ఆహారం ఇస్తూ రోజుకు మూడు గూటలు తింటే ఏమవుతుంది శరీరము అది స్థూలమైతుంది కొవ్వు పెరుగుతుంది మనసు చెప్తే వినది శాస్త్రంలో ప్రవృత్తి కాదు శాస్త్రం ముఖ్యమైనటువంటి ఆచరణ ఎందుకు ప్రవృత్తి కాదు దానికి ఏం చేయాలంటే నియమబద్ధంగా శరీరానికి ఆహారాన్ని ఇస్తూ ఇంద్రియాలను శరీరాన్ని శుష్కింపజేస్తూ ఉండాలంటే అది తపస్సు ఆ ఇంద్రియ శోషణం అని ఈ విధంగా చెప్పబడింది కృత్యాంధ్ర అనేది ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తపస్సులో గణనవుతాయి ఇంకా మనకు చరిత్రలో పురాణాల్లో ఆ ధ్రువ మొదలైనటువంటి వాళ్ళు తపస్సు చేశారు ఐదేళ్ళ పిల్లవాడే అన్నాహారాలు వదిలేసాడు ఆఖరికి ఆకులాలం తిన్నాడు అవి కూడా వదిలేసి జలం తాగుతూ తపస్సు చేశాడు ఆ జలం ను కూడా వదిలేసి వాయు భక్షణం చేత తపస్సు చేశాడు అటువంటి ఘోర తపస్సు చేశాడు కాబట్టి విష్ణు భగవాన్ యొక్క సాక్షాత్కరం చూసారా తపస్సు అంటే ఇట్లా ఉంటుంది ఇక మరొక చోట కూడా చెప్పింది తప ఆలోచనే విచారం చేయాలి విచారం చేసేట కూడా తపస్సే అని కూడా చెప్పింది శాస్త్ర విచారం చేయాలి ఆత్మ విచారం చేయాలి నేనే ఎవరు పరమాత్మ అంటే ఎవరు జగత్ యొక్క స్వరూపం ఏమిటి అని కోహం కథం ఇదం జాతం కోవై కర్త విద్యతే అని ఈ విధంగా చక్కగా శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి సద్గురు దేవుని యొక్క సాన్నిధ్యంలో వేదాంత శాస్త్రాన్ని విచారం చేయడం కూడా తపస్సులోనే గణనవుతుంది సరే ఈ విధంగా అనేక అర్థాలున్నాయి ఈ విధంగా నాలుగు విహిత కర్మలు తెలుసుకున్నాం ప్రాచేత కర్మలు కామ్యకర్మలు నైమిత్తిక కర్మలు నిత్య కర్మలు ఈ నాలుగు విధాల విహిత కర్మలు చెప్పుకున్నాము అయితే ఈ నిత్య కర్మల్లో ఉదాహరణ ఏమిటి జైసే స్నాన సంధ్యాధిక హే సంధ్యావందనము ప్రతిరోజు స్నానం చేయడము అన్ని హోత్రం ఇవన్నీ కూడా నిత్య కర్మలు వస్తాయి ఇసు రీతి సే చారి ప్రకారక విహిత ఆరు నిషిద్ధ మిలికే పాంచు ప్రకారక కర్మ హే ఈ నాలుగు ప్రకారాలుగా విహిత కర్మలు మరియు నిషిద్ధ కర్మ ఒకటి ఈ మొత్తం కలిస్తే ఐదు కర్మలు అని చెప్పబడ్డాయి యాభై నాలుగవ అంకము మోక్షకి ఇచ్చావాన్ కామ్య అవరు నిషిద్ధ కర్మ కరే నహి పురో మిమాసకులు ఏమంటారు అంటే కదా వాళ్ళు ఎట్ల మోక్షము అంటే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి ఇవనికైతే మోక్షం కావాలని ఇచ్చ ఉన్నదో అటువంటి వాడు కామ్య కర్మలు చేయకూడదు కామ్య కర్మలు చేస్తే ఏమవుతుంది కామనత్వం చేస్తాడు కాబట్టి అది పునరావృత్తికి హేతు పునర్జన్మకు కారణమవుతుంది కామ్యకర్మ అందుకని పునర్జన్మకు హేతు అయినటువంటి కామ్య కర్మలు చేయొద్దు ఇక పాప నివృత్తి కోసం నిషిద్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయద్దు ఎందుకంటే నిషిద్ధ కర్మలు చేస్తే పాపం వస్తుంది అవి చేయకుండా ఉంటే పాపం రాదు కామ్యకర్మలు చేస్తే పునర్జన్మకు హేతువులు కాబట్టి అవి కూడా చేయొద్దు నిషిద్ధ కర్మలు చేయొద్దు నిశ నిషిద్ధ కర్మలు వదిలిపెట్టాలి కామ్య కర్మల వదిలిపెట్టాలి కామ్య కర్మస్తే ఉత్తమ లోకకు జావే హే అస్తే నీచలోకకు జావే హే కామ్య కర్మలు చేస్తే ఉత్తమ లోకాలకు పోతాడు కోరికలు ఉంటాయి కాబట్టి ఆ కోరికతో చేసినట్లయితే ఆ బ్రహ్మ భువన పునరావర్తన వర్జన అని ప్రకారంగా అది పునర్జన్మకు హేతు అవుతుంది కామ్య ఉత్తమ లోకాలకు పోతాడు నిషిద్ధ కర్మలు నీచ లోకాలకు పోతాడు నీచ యోనల్లో పోతాడు ఆ పశు పక్షు ఆదుల్లో క్రిమి పోతాడు కామ్యకర్మలు చేస్తే దేవతాలి శరీరాలు ఉత్తమ లోకాల పోతాడు మొత్తం మీద ఇవి జన్మకు కారణములు ఉన్నాయి నీచ లోకాలకు పోయినా ఉత్తమ లోకాలకు జన్మనే కదా కావున కామ్యకర్మలు నిషిద్ధ కర్మలు జన్మకు కారణములు కాబట్టి ఆ కర్మలు వదిలిపెట్టాలి చేతి దూనంకు త్యాక్కరే ఆరు నిత్య కర్మ సదా కరే నిత్య కర్మలు ఏవైతే శాస్త్రంలో విధానం చేయబడ్డాయి ప్రతిరోజు ఆహరహ సంధ్యాము ఉపాసిత అని ఏవైతే చెప్పబడ్డాయో అవి చేస్తూ ఉండాలి ఇక గ్రహణ శ్రాద్ధాది నిమిత్తాలను పురస్కరించుకుని విధానం చేయబడినటువంటి నిమిత్త కర్మలు కూడా చేస్తూ ఉండాలి నియమి నైమితి జబ్బు నిమిత్త హోవే తబు నైమితిక బి కరే కా నిత్య నైమిత కర్మ నహి కరేతో పాప హోవేగా ప్రత్యవయ దోషం వస్తుంది నిత్య నియమిత కర్మలు చేయకపోతే పాపం వస్తుంది పాపసే నీచ యోనికు ప్రాప్తి హోవేగా మరి చేయకపోతే పాపం వస్తుంది పాపం చేత నీచ యోని వాళ్ళకపోతాడు అందుకని నిత్యనయమిత కర్మలు చేస్తూ ఉండాలి చేస్తే ఏమవుతుంది రాదు లేకపోతే పాపకే రూకునే వస్తే అందుకని ఆ పాపాన్ని ఆపడం కోసము నిరోధించడం కోసము నిత్యనయమిత కర్మకరే నిత్యనయమిత కర్మలు చేస్తూ ఉండాలి నిత్యనయమిత కర్మక అవరు ఫలనహి నిత్య నియమిత కర్మలు చేస్తే ఇంకా వేరే పుణ్యము పాపము అనేది ఏం ఫలం లేదు మరి మనగా పాపాన్ని నిరోధించడం అనేది ఫలం పాపము రాకుండా నిరోధించడం అనేది నిత్యనయమిత కర్మల యొక్క ఫలం అంతే ఎహీ ఫల హే జో తినకే నహీకరణేసే పాప హోవే హే కదా నిత్య నియమిత కర్మలు చేయకపోతే ఏ పాపం వస్తుందో ఆ పాపాన్ని నిరోధించటం కోసమనే ఆ నిత్య నియమిత కర్మలు చేయాలి ఇక కామ్య నిషిధ కర్మలు చేసినట్లయితే పునర్జన్మకు హేతువులు అనేటువంటివి ఏమి ఉండవు ఇక ప్రాయ్చిత కర్మలు చేసినట్లయితే పూర్వకృత పాపం నష్టమైపోతుంది సో తినకే కరినీస్తే నిత్య నైమిత కర్మలు చేయకపోతే ఏ పాపం వస్తుందో అది చేస్తే రాదు అయితే ముముక్షు నిత్య నైమిత కర్మ ఆవశ్యకరే కాబట్టి ముముక్ష అయినటువంటి వాడు నిత్య నైమిత కర్మలు తప్పకుండా చేస్తూ ఉండాలి కామ్య నిషిధ కర్మలు చేయకూడదు ప్రాశ్చిత కర్మ చేసి పాప నివృత్తి చేసుకున్నట్లయితే ఇక పునర్జన్మకు హేతువైనటువంటి కర్మ అనేది శేషం ఉండదు కర్మ శేషం అనేది ఉండదు ప్రాయశ్చిత కర్మ లోపల పూర్వకృత పాపాలను పోతాయి ఇక కర్మ నిషిద్ధాలు చేస్తే నిత్య యోనులకు ఉత్తమ యోనులకు పోయేటువంటి కర్మలు ఉన్నాయి కాబట్టి అవి చేయకపోతే ఉత్తమ లోకాల గానీ నిత్య లోకాల గాని పోయేందుకు అవకాశం లేదు ఇక పాపం రాకుండా ఆపడానికి నిత్యనయమిత కర్మలు చేస్తూ ఉండాలి ఇప్పుడు అతనికి పునర్జన్మకు హేతు అయినటువంటి కర్మలు ఏవి కూడా లేవు కాబట్టి కర్మ చేతనే ముక్తుడైపోతాడు బస్ అంటే అవు కదాచిత్ ప్రమాదిస్తే నిషిద్ధకరము హోజావే తో తాక దోష దూరీకరణకు ప్రయత్నికరే తెలిసిన పాపాలు ఉండొచ్చు తెలియని పాపాలు కూడా ఉండొచ్చు పూర్వ జన్మల్లో చేశాడు వా ఉన్నాయా లేవు ఈ జన్మల్లో కొన్ని పాపాలు చేశాడు అవి గుర్తు ఉన్నాయి జ్ఞాపకం ఉన్నాయి ఇట్లాంటి పాపాలున్నాయి నిషిద్ద కర్మలు చేశాడు పాపం జరిగింది ఆ దోష నివృత్తి కోసం ఏం చేయాలంటే ప్రయత్న కర్మలు చేయాలి అయితే ఈ పాపము చేస్తే నీచ యోనంలోకి నరక యోనుల్లోకి పోతాడని ఒకవేళ తెలిసిన ఉన్నాడు అనుకోండి అతనికి పాపం చేయొద్దు అనేది తెలుసు చేయకుండానే జాగ్రత్తగా ఉంటున్నాడు కానీ ప్రమాదం చేత జరిగింది అప్రయత్నంగా తెలియకుండానే పాపం జరిగింది పాపం పాపమే కదా ఇప్పుడు పోతు పోతూ ఉంటే కాళ్ళ కింద ఎన్నో క్రిములు చచ్చిపోతాయి ఆ గృహస్థలకైతే అనేకమైనటువంటి అపాయమైనటువంటి స్థలాలున్నాయి ఆ వంట వండే కాడ గాని గృహమును శుభ్రం చేసే కాడ గానీ నీళ్లు కాకబెట్టే కాడ గాని ఇంకా వాళ్ళు వ్యవసాయదారులు అయితే వ్యవసాయం చేసే కాడ గాని అనేక హింసలు జరుగుతూ ఉంటాయి అప్రయత్నంగానే వాళ్ళకి ఇరకలు లేకుండా ఇచ్చలేకున్నా గాని జరుగుతూ ఉంటాయి మరి ఆ పనులు చేయకపోతే కూడా జీవిక నడువది చేసుకోవాలి చేస్తే పాపం జరుగుతుంది ఇట్లాంటివి ఉంటాయి కొన్ని పాపాలు అయితే ఇవి సర్వసాధారణ పాపాలు కాబట్టి వాటికి సాధారణ ప్రాయశ్చిత్తం అని శాస్త్రంలో విధానం చేయబడింది కొన్ని తెలిసి చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి విశేష ప్రాయ్చిత్తం కూడా ఉంటుంది వెనకెన ప్రకారమైన పాప నివృత్తి కోసం ఏం చేయాలి ప్రాయచ్చిత కర్మలు చెయ్యాలి జో నిషిద్ధ కర్మ నహి కియా హోవే తోబీ జన్మాంతరికే జో పాపే తనికే దూరీ కరణే వస్తే ప్రాయశ్చిత కరము కరే ఒకవేళ అతడు నిషిద్ధ కర్మలు చేయలేదనుకో చెయ్యకున్నా గాని ప్రయత్ కర్మ చేయాలి ఎందుకు చేయాలి అంటే పూర్వ జన్మల్లో చేసి ఉండవచ్చు అనుమానం చేయాలి ఎందుకంటే అనేక జన్మల నుంచి వస్తున్నాడు జీవుడు ఏ జన్మల్లోనైనా పాపం చేసి ఉంటాడు తెలుసు తెలియకో చేసి ఉంటాడు అని ఈ విధంగా అనుమానం చేసి ప్రయత్నం చేసుకోవాలి పరంతూ ఇతన భేదహే అని చెప్తున్నాడు ప్రాయ్చిత దో ప్రకారక ప్రయత్వం రెండు ప్రకారాలు ఉంది ఏకతో అసాధారణ హే సాధారణ హై ఒకటి అసాధారణ ప్రాయచిత్వం ఒకటి సాధారణ ప్రాయచిత్వము అంటే ఏమిటి అంటే జో కిసి పాప విశేషకే దూరీకరణే వస్తే శాస్త్రనే విధాన కియా హోవే సో అసాధారణ ప్రాయశ్చిత్కయ జూర్వ ఉపవాస హే చూడు ఒకనొక వ్యక్తి ఒక పాపం చేశాడు అది విశేషమైనటువంటి పాపము ఆ పాపం కూడా చేసిందని తెలుసు మరి అటువంటి విశేష పాప నివృత్తి కోసము అసాధారణ ప్రాయచిత్వం శాస్త్రంలో విధానం చేసింది ఉన్నది బ్రాహ్మణు నా హంతవ్య అని చెప్పింది బ్రాహ్మణుడిని వధించకూడదు లేదా దుఃఖ కష్టపెట్టకూడదు అని చెప్పింది ఒకవేళ బ్రహ్మహత్య జరిగింది ఎట్లా శ్రీరామచంద్రుడు రావణాసురుని చంపాడు బ్రహ్మహత్య అయింది అది పాప విశేషం ఉన్నది తెలుసు కూడా అందుకని ఏం చేయాలి అసాధారణ ప్రాయచిత్తము అశ్వమేధ యాగం ఇత్యాది అతడు అంటే పాప విశేషం ఉంటే అది కూడా తెలిసి ఉంటే దానికి అసాధారణ ప్రాయచిత్వం చేసుకోవాలి ఇక ఈ జన్మలో గాని పూర్వజన్మల్లో గాని చేసిన పాపాలు ఉన్నాయి కానీ అవి గుర్తుకు లేవు మరి చేసండా చెయ్యలేదా అది కూడా నిశ్చితంగా చెప్పలేము కానీ చేసి అనుమానం చేయాలి కానీ విశేషంగా మనకు గుర్తు లేదు అందుకని ఏం చేయాలి దానికి సాధారణ ప్రాయచిత్వం చేయాలి సర్వ పాపకి దూరీకరణ వాస్తే శాస్త్రే విధానికి కర్మ సాధారణ ప్రయోత్ కయ్యే జైసే గంగా స్నాన్ ఈవర్ కే నామక ఉచారణ ఇస్తే ఆది లేకలేని అదే గంగా స్నానము ఈశ్వర నామోచారణ మహాత్ముల యొక్క పాద ప్రక్షాళనము విష్ణు సహస్ర నామ పారాయణము మరియు భీష్మ స్థవ రాజం యొక్క పారాయణము గజేంద్ర మోక్ష పారాయణము ఇవన్నీ కూడా చేస్తున్నట్లయితే ఇవి సాధారణ ప్రాయశ్చిత్తం కనబడతాయి ఇసు దో ప్రకారే ప్రాయ్చిత ఈ విధంగా రెండు ప్రకారాల ప్రాయశ్చిత్తం ఉంటుంది జో జ్ఞాత పాపు హోవేతో తీసు పాపకా నాశకు జో అసాధారణ ప్రాయశ్చిత్త శాస్త్రే బోధన కీయ హాకు కరే కొన్ని జ్ఞాత పాపాలు ఉన్నాయి తెలిసి చేసిన పాపాలు ఉన్నాయి బ్రాహ్మణు నా హంతవ్య అని చెప్పింది ఉన్నది కానీ కొంత బ్రాహ్మణులు కూడా దుష్టులు ఉంటారు కదా ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు బ్రాహ్మణుడు ఆయన గానీ దుర్మార్గుడు ఉన్నాడు మరి వాడిని తప్పది చంపితేనే లోకం యొక్క పీడ విరగనవుతుంది పోతుంది చంపి తీరాలి అని చంపుదామంటే అతడు బ్రాహ్మణుడు ఉన్నాడు చంపకూడదు మరి అనివార్యం ఉన్నది చంపవలసి వచ్చింది శ్రీరామచంద్రునికి బ్రాహ్మణుని చంపకూడదు అని కూడా చంపిండ లేదా ఇది జ్ఞాత పాపం అవునా లేదా అట్లాంటి పాపాలు నివృత్తి కావాలంటే అసాధారణ ప్రాయ్ చిత్తము శాస్త్రం విధానం చేసింది అవి చెయ్యాలి జో జన్మంతరకే అజ్ఞాత పాపహే తనిఖే దూరీకరణ వస్తే సాధారణ ప్రాయచిత్తు కరే ఈ జన్మలో గాని మరియు పూర్వజన్మల్లో గాని అప్రయత్నంగా ఇచ్చలేకుండా గాని జరిగినటువంటి పాపాలు ఉన్నాయనుకోండి లేదా పూర్వజన్మల్లో కావాలని చేసినవి కూడా ఉండవచ్చు కానీ ఇప్పుడు గుర్తు లేవు అందుకని ఏం చేయాలి సాధారణ ప్రాయశ్చిత్తం अंक ज्ञात पापल असाधारण प्रायचि अज्ञात पापाल साधारण प्रायाधारण प्राया स्वभाव है शास्त्र विधान असाधारण प्राचित्तम स्वभाव इलाश करते जो प्रायत विधानिया सो पाप असाधारण प्रायश्चित से दूरी होवे है ज्ञात पापल वाटी निवृत्तिशाधारण प्राया शास्त्र विधान अट्ठाँ तपकड़ा चेयली चेयली इंका वेरे प्रकार लेपाय वेरे, ले वेरे साधन लेकिन अंदकनी तपकड़ा असाधारण प्राया जन्म के पाप का ऐसा ज्ञान है नहीं जो कौन सा पाप है किस प्राया से दूरी అయితే సాధారణ ప్రయత్తు కరే ఇప్పుడు జన్మాంతరాల్లో జన్మల్లో పాపాలు చేసు ఉంటాడు బుద్ధి పూర్వకంగా చేసిండా లేదా చెయ్యాలని ఇచ్చలేకున్నా గానీ అతని ద్వారా హింస పాపం మొదలనేవి జరిగినవి ఉన్నాయా తెలియదు మనకు ఎందుకంటే పూర్వజన్మ జ్ఞానం ఉండదు కదా జీవులకు ఇది అబాధిత నియమం కూడా కొందరికి ఎక్కడో ఒక చోట అది కూడా నియమం లేదు కానీ ఉంటారు ఎక్కడన్నా పూర్వజన్మ జ్ఞానం కూడా ఉంటుంది ఆ అసాధారణ నియమాన్ని మనం పట్టుకునేది లేదు సాధారణంగా విచారం చేద్దాము జన్మాంతరాల్లో బుద్ధి పూర్వకంగా చేసిన పాపాలు ఉండవచ్చు లేదా ఇచ్చలేకుండా కూడా జరిగిన పాపాలు కూడా ఉండవచ్చు కానీ ఇప్పుడు మాత్రం గుర్తులేవు కదా అజ్ఞాత పాపాలలోనే గణనవుతాయి అది ఏ పాపం చేసిందో తెలియదు అటువంటి అజ్ఞాత పాపాల నివృత్తి కోసం సాధారణ ప్రయత్నము చేసుకోవాలి ఇది శాస్త్రము విధానం చేసింది సరే యాభై అంకుల వరకు తెలుసుకున్నాం ఇక మిగతా విషయం అంటే రేపు తెలుసుకుందాం ఓం సహనా సహనౌునత్తు సహ వీర్యం కరవా వహై తేజస్వినధితమస్తు మా విద్విషావహై ఓం శాంతిశాంతిశాంతి